జాగ్రత్తగా జాగరూకుడవై జాగ్రత్త జాగ్రత్త పరిపూర్ణమునందు మేలుకున్న వాడెవడో వాడికి నరస్వప్నము లేదు స్వరస్వప్నము లేదు ఈ రీతిగా ఇచ్ఛా నిర్ణయములు లేనివాడై ఉండవలే చదువ ప్రపంచము లేదని ఎవడు తెలుసుకోండి లేకపోతే అట్లా నోటితో వచ్చే దగ్గర పెట్టుకోకుండా ఇయర్ ఫోన్ పెట్టుకుందండి ఎవరు తెలుసుకొని గారు చెప్పాలి కొంచెం ఆడియో కొంచెం లోగా వస్తుందండి అన్ని మాటలు వినపట్టాలి వయసు ఎలా అయినా పర్వాలా వినపడితే ఓకే ప్రపంచము లేదని వినపడతాను ప్రపంచము లేదని ఎవరు తెలుసుకొచ్చున్నాడు ఆయనని ఆ దేశ నిర్ణయము లేనివాడు కదా ఏ ఇచ్చా లేనివాడు కదా ఏ స్వభావము లేనివాడు కదా ఏ ఆవరణ లేనివాడు కదా ఏ మలవిక్షేపములు లేనివాడు కదా ఏ దృశ్యము లేనివాడు కదా ఏ ద్రష్టగా కూడా లేనివాడు కదా కనీసం దృక్కుగా కూడా లేడు ఆఖరికి దృశ్యము లేదు ద్రష్ట లేదు దృక్కు లేదు సర్వభ్రాంతిరహితమైన వాడు సర్వము శూన్యము రెండింటిని ఎరిగి రెండింటిని పోగొట్టుకున్నటువంటి వాడిని ఏమని ఏ నిర్ణయంతో చెప్తాము గురువు అందామా సద్గురు అందామా అవతారుడు అందామా దేశికుడు అందామా ఏ టైటిల్ పెట్టాలన్నా ఆ టైటిల్కి సంబంధించినటువంటి ఆవరణ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది అనేక రకాల పేర్లు పెడుతూ నేను ఈ మధ్య రకరకాలైన పేర్లు వింటున్నా అచల ఆనంద పేరు కూడా విన్నా అచలానికి ఆనందం ఎలా ఉంటుందండి గురి సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఆత్మానంద బ్రహ్మానంద పరమానంద ఇలా పెట్టడం మన సాంప్రదాయంలో ఉంది కానీ అచల సిద్ధాంతంలో ఆనంద నిర్ణయం ఎలా ఉంటుంది ఉండదు కదా కాబట్టి అచ సహజ అప్పుడు మీరు అచల రాజయోగి అచల రాజర్షి అన్నారు అనుకో అన్న ఓ టైటిల్ ఇచ్చారంటే ఏమైపోతుంది సంథింగ్ ఇజ్ రాంగ్ అంటే ఆవరణ రహితమై ఉన్నటువంటి దానిని ఆవరణ సహితంగా చూసేటటువంటి పద్ధతి శిష్యులకి చెల్లుబాటు అవ్వచ్చేమో కాని గురువులకి చెల్లుబాటు అవ్వచ్చు ఎందుకని ఆల్రెడీ ఈ శరీరం ధరించినప్పుడు ఆల్రెడీ ఒక వ్యవహార నామం పెట్టాడు కదా ఈశ్వర అనుగ్రహం అలా వ్యవహార నామం వచ్చింది దాన్ని వదిలించుకోవడమే కష్టం రా బాబు అంటే మరలా ఇంకోటి తగిలించుకోవడం జరుగుతుంది అది ఇంకోదా కదా చిన్న సంసారం పెద్ద సంసారం వస్తుంది మరి జాగ్రత్తగా గమనించాలన్నమాట ఇప్పుడు పేరు లేకపోతే ఏమన్నా తేడా వచ్చిందా ఏం రాలేదుగా అని ఊరకుండాలన్నమాట అంతేగాని రకరకాలైనటువంటి బిరుజులు కిరీటాలు ఎట్సెట్రా ఎట్సెట్రా ఆవరణ సహితమైన పద్ధతులను విడనాడాలన్నమాట ఆచరణలో ఆవరణ రహితులై ఉండాలి వెరీ వెరీ అంతేగాని ఊలదండలు గజారోహణకి కంగారు పడవదండలు గజారోహణకి కంగారు పడితే అప్పుడు ఆవరణ సహితులు అవుతారే కాని ఆవరణ రహితులు కానేరరు భారతదేశంలో ఆవరణ రహితులైనటువంటి వారు సందు సందుకి ఉంటారంటారు పెద్దలు కారణం ఏమిటంటే వారు మసిబొగ్గుల వలే ఉంటారు మనల్ని గుర్తించడం చాలా కష్టం సామాన్యులలో అతి సామాన్యులుగా కలిసిపోయి ఉంటారు వ్యావహారికలలో అత్యంత వ్యావహారికలే కలిసిపోయి ఉంటారు అసలు ఫలానా వాడు ఫలానా స్థితిలో ఉన్నాడని ఎవడైనా వచ్చి గుర్తించిన వాడు చెబితే తప్ప ఎవరికి తెలియదు తెలియని తెలియదు ఎందుకని అంటే వాళ్ళు ఎక్కడా కూడా బహిర్గతం అవ్వరు కారణం ఆవరణ రహితులు వారు